కీర్తన నూట పదిహేను దేవతలెందున్నవారో ఇష్టమవ్వరిగానము ఈవలదామే కలితే నెమనిరావలదా పరమేదో ఇహమేదో బతికే జీవులకెల్లం నరకపు దేహాలలో నానుచున్నారు అరసిం పుట్టించినట్టి అజుడెందు దాగినాడో సరిగానమెవ్వరికొసరేమంటేను ఏమి గలిగేమి శలవెన్నటికో తమ మేలు ఈ మేర ప్రాణులు మాయనీదు చున్నారు భూమికి దిక్కవారు వడచూపి కావవద్దా తిముగా నిలువలేరు తెలిసేమంటేను మొదలేడ తొంగి తొంగిచూచేవారౌవరు అదేం సంసారాన ప్రాణులాడుచున్నారు ఇదే శ్రీవేంకటేశ్వరుడింతలో విచ్చేసి కాచేం యదుటం రక్షకుడైతే నిట్టువలద